దేవుడు ఈ ఉదయకాలం నుంచి ఇప్పటి వరకు మనల్ని కాచి కాపాడినాడు కదా దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి దేవుడు మనకు ఎంతో అవకాశం ఇచ్చిండు ఇలాంటి అవకాశాలు లేని వాళ్ళు ఎంతో మంది లోకంలో సరే అనిల గురించి మనం ఎప్పుడెక్కు మాట్లాడము దేవుని బిడల గురించి మాట్లాడుతుంటాము దేవుని బిడలే చివరికి ఏరీతిగా తయారైతున్నాడు అన్న విషయం కాబట్టి మనము వారి వల్లే కాకుండా ఉండనట్లు దేవుడు మనకి ఇచ్చిన యొక్క అవకాశాన్ని బట్టి దేవునికి వదనాలు చెప్తున్నాం ఈ దినము ఎంతో మంది చూడలేకపోయినారు కదా కాలం ముగించుకున్నారు కానీ మనకి ఇచ్చింది దేవుడు కాబట్టి దేవుడిని స్థుతిస్తున్నాం గణపరచున్నాం దేవుని వాక్యాన్ని గణిస్తాం ఉదయకాల నుంచి దేవుడు ఎన్ని సార్లు మాట్లాడుతున్నాడు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి ఇందాక బ్రదరు పేతు పత్రిక నుంచి ఒక వాక్యాన్ని చూపిస్తూ ఆ మొదటి పత్రిక మూడవ అధ్యాయంలో ఆరో భాగం ఆరో వచనం చివరి భాగంలో ఒక విషయాన్ని జ్ఞాపకం చేసిండు ఏంటంటే ఈ ఉదయకాలం నుంచి మనం విన్న వాక్యాలని విన్న మీరేమి చేయాలా అనేది అక్కడ కింద రాయబడింది చూడండి ఒకసారి అజీజ్ నగర్ లో ఈ రోజు పొద్దు నుంచి సాయంత్రం వరకు వాక్యాన్ని ధ్యానిస్తున్నాం చివరి వాక్యంగా చివరి వాక్యము మహాంటి ఇంకొక ఇరవై ఉందా అవునవును ఇరవై ఇరవై ఇరవై ఇరవై ఐదు నిమిషాలు కంటే ఎక్కువ ఉండదు సరేనా మీరు చాలా విన్నారు వాక్యాలు కానీ ఒకటి ఏంటంటే వినడం కాదు విన్న వాటిని పాటించాల కూడా అప్పుడే విశ్వాసం వస్తుంది మనకి కేవలం వింటే సరిపోదు విషయం కాబట్టి పేతురు మొదటి పత్రిక మూడవ అధ్యాయము ఆరవ వచ్చినప్పుడు చివరి భాగం ఏముందంటే మీరు పొద్దు నుంచి ఇప్పటి ఎన్నో వాక్యాలు విన్నారు కదా కాబట్టి మీరు ఇప్పుడు ఏం చేయాలా మీరు యోగ్యంగా నడుచుకోనాలా అన్న విషయం జ్ఞాపకం చేస్తుంది యోగ్యంగా అంటే యోగ్యత అంటే తెలుసా మీకు యోగ్యత అంటే ఏం చెప్పండి అర్హత అర్హత యోగ్యత అర్హత దేవునికి మీరు అంగీకారంగా ఉండడమే యోగ్యత దేవుడు మిమ్మల్ని ఒప్పుకోవాలా ప్రతి దశలో మిమ్మల్ని ఒప్పుకోవాలా ఆయన ఒప్పుకోవాలంటే మీకు ఆ యోగ్యత ఉండాలా ఆ యోగ్యత ఏ రీతిగా వచ్చింది కేవలము ఏసు ప్రభు ధరనే మనకు ఆ యోగ్యత వచ్చింది లేకపోతే మనకు యోగ్యత ఉండకపోయ నరుని దర్శించడానికి వాడు ఏ పార్టీ వాడని పొద్దున ధ్యానించినమా లేదా మళ్ళీ నీకు ఎక్కడుంది యోగ్యత నీకు యోగ్యత ఉంటేనే ఆయన నేను దర్శిస్తాడు కదా నీకు ఆ యోగ్యత కేవలము ఏసు ప్రభువే ఇచ్చిండాపకం తీసుకోవాలి కాబట్టి నువ్వు పొందుకున్న ఆ యోగ్యతని జాగ్రత్తగా కాపాడుకుంటూ నడుచుకోవాలా అంటే చూడండి నేను ఆల్రెడీ రక్షణ పొందిన బ్రదర్ నేను రక్షణ పొందిన సిస్టర్ నాకు నేను బాప్సం తీసుకున్న యేష్ నామం పరుషుత్మ పొందుకున్నాను ఎన్నో సంవత్సరాల సేవ చేస్తున్నాను అని చెప్పుకుని ధీమాగా విరవిరడం కాదు యోగ్యతగా నడుచుకోవాలా అంటే చెప్పండి నడుచుకోవడం అంటే ఏంటి ఎంతకాలం అది అసలైనది ఆయన చెప్పింది కరెక్ట్ నువ్వు చచ్చిపోయేంత వరకు అని తెలంగాణ భాషలు చెప్తారు కదా నీ కాలము ముగించుకోవడం అనేది మంచి లెవెల్గా ఉంటుంది భాష పాలిష్ భాష నీ కాలము ముగించుకుండేంత వరకు నువ్వు యోగ్యతగా నడుచుకోవాలంట అంటే చివరి దశ వరకు దేవునికి అంగీకారంగా నువ్వు జీవించాలా నీ ప్రతి ప్రవర్తన అంతటిలో ఆయనకు అంగీకారంగా జీవించాలా కానీ చాలా మనం జీవించలేం చాలాసార్లు మనం జీవించలేము ఎందుకంటే అనుల అనులని చూసి మనం వ్యసన పడతా ఉంటాం అనులను చూసి వ్యసన వాక్యం ఉంది వ్యసన అంటే ఏం తెలుసా అసహించుకుంటా ఉంటాము ఏ వాడేంది ఇంత గలీజు వాడేంత గలీజు వాళ్ళేంది వాడు అంత చంపేస్తాడు ఇట్లా చంపించాడు వాడు అంత ఎగరగొడతాడు అవన్నీ వ్యసనపడడం అన్నట్టు వాళ్ళు జీవించే విధానాలను చూసి మనం వ్యసనపడుతుంటాం వాళ్ళు లంచాలు తీసుకుని విపరీతంగా అభివృద్ధికి వస్తా ఉంటే మనం వాని చూసి కుళ్ళు పడుతూ ఉంటాం దుఃఖపడతా ఉంటాం నాకు లేదా నేను ప్రభు నమ్ముకుండా నాకు ఎందుకు ఇచ్చింది నాకేమిచ్చిండు హైదరాబాద్ లో ఒక ఇల్లు లేదు అని దుఃఖపడతా ఉంటావా లేదా హైదరాబాద్ ఇల్లు లేకుంటే నువ్వు ఎక్కడున్నావు ఇప్పుడు నీకు ఇల్లు ఉంది కిరాయి కడుతున్నావా సొంతంగా ఒకటే తేడా అంతే కదా నువ్వు కిరాయింట్లో ఉంటేనేది సొంత ఇంట్లో ఉంటే ఇల్లు ఇల్లే కదా ఎవరు పెట్టిరు పేరు దానికి కిరా ఇల్లు అనేసి నువ్వే పెట్టుకుంటున్నావు కదా హైదరాబాద్ లో ఇల్లున్నావు కాబట్టి అజీసారికి వచ్చినావు నువ్వు లేకుంటే అజీందరికి వస్తుంటావా కదా నువ్వు ఆ ఇంట్లో ఉంటున్నావు కిరా గడుతున్నావు ధైర్యంగా ఉంటున్నావు సరే కాబట్టి మనం ఉదయకాల నుంచి విన్న వాక్యాలను అన్నిటినీ పాటిస్తూ ఆయన కొరకు యోగ్యంగా నడుచుకోవాలా అంటే ఏంటంటే ఇప్పుడు ఉదాహరణకి మీరు జీవిస్తున్న విధానం మీ ఇరుగు పొరుగు వాళ్ళతో ఏ రీతి ఉండాలి ప్రేమ ప్రేమ గురించి చూపించిండ రీతిగా ప్రేమిస్తున్నాం ఇరుగు పొరుగు వాళ్ళనే విషయం చెప్పిండి చెప్పిన వాగ్యం ఆజ్ఞ ఒకటే నిన్ను నీ పొరుగువాన్ని ప్రేమించమన్నాడు అది యోగ్యంగా నడుచుకోవడం మీ ఇరుగు పొరుగు వాళ్ళతో ఎటువంటి సంభాషణ ముస్లామచ్చట్లు కాదు వాళ్ళు ముసలమ్మ ముచ్చట్లలో నిన్ను దించినప్పుడు నువ్వేం చేయాలా యోగ్యంగా నడుచుకోవాలా మెల్లగా ముసలమ్మ ముచ్చట్ల నుంచి వాళ్ళని బయటకు తీసుకొచ్చి సువార్తలకు నడిపించాలి ఇప్పుడు ఇట్లా టైం దొరికింది అనుకోండి ఎండకాలం ముచ్చట్ల కింద కూర్చుంటారు సాయంత్రం పూట ముస్లమ్మ ముచ్చట్లు స్టార్ట్ చేస్తారు మీరేం చేయాలా యోగ్యంగా నడుచుకోవడం అంటే మీరు ముచ్చట్లు మాట్లాడతారా మెల్లిగా ప్రభులకు నడిపించాలా అది శిశులం చేయడం మీరు స్లోగా వాళ్ళని దేవునిలో నడిపించాలి దేవుని జ్ఞానంలో నడిపించాలా అది యోగ్యంగా నడుచుకోవడం అంటే సరే నీకు ఇంత డబ్బిస్తాము నువ్వు ఇంత డబ్బి నువ్వు ఇది చేస్తే నువ్వు అది కొంతమంది నేను మోసగించడానికి ప్రయత్నించినప్పుడు నువ్వేం చేయాలా నాకు అవసరం లేదు ఆ డబ్బు నేను కష్టపడి సంపాదించుకుంటాను నాకు సున్యాసంగా డబ్బు అవసరమే లేదు అది యోగ్యతంగా నడుచుకోవడం కదా ఎవరైనా నీకు ఫ్రీగా ఇస్తా అంటే ఫ్రీగా ఎందుకు ఇస్తున్నావు వాడి ఏ వాడి మనసులో ఏముందో కనుక్కోవాలా నువ్వు నీకు దేవుడ జ్ఞానం ఇవ్వాలా కాటి మనము ఈ లోకంలో ఏది ఫ్రీగా తీసుకోవద్దు కష్టించి ఫలించి అభివృద్ధి పొందడి అనడలేదా యోగ్యంగా నడుచుకోవడం కష్టించాలా ఫలించాలా అభివృద్ధి పొందాలా ప్రతిదానిలో ఆత్మీయ విషయంలో కూడా దేవుని వాక్యంలో కూడా మీరు కష్టించాలా ఫలించాలా అభివృద్ధి పొందాలా దేవుని వాక్యంలో మీరు అభివృద్ధి పొందాలా చివరికి అది కానీ క్రైస్తవులు దేవుని వాక్యంలో అభివృద్ధి పొందక ఈ లోకంలో అభివృద్ధి పొందుతూ ఉంటారు ఎందుకంటే మీకు ఎన్నిసార్లు నేను చూపించిన క్రైస్తవులే ప్రపంచంలో అత్యధికమైన ధనికులు ఎందుకంటే ధన వ్యామోహం వాళ్ళకే ఎక్కువ ఉంటది ఎందుకంటే సైతను వాదిస్తాడు ఎక్కువ అనిలని శోధించిన అవసరం లేదు వాడు అర్థమైతుందా బయట ఉన్నవాడిని శోధించిన లేదు వాడు ఎందుకంటే బయట ఆల్రెడీ ఉన్నవాడు వానితో పాటు ఉన్నవాడు కాబట్టి లోపల ఉన్నవాడిని వాణ్ణి గుంజుకొని పోవాలనేదే వాని వాని పరిస్థితి యొక్క ఆలోచన కాబట్టి మోసగించేది మోసపోయేది అంతా క్రైస్తవులే ధన క్రైస్తవులకే పాస్టర్లకే నేను పార్సల్ గురించి వ్యతిరేకంగా చెప్తాను క్రైస్తవ సంఘము ఈ రోజు ఏ రీతిగా ఉన్న ప్రపంచం అంతటా ఒక్కొక్క పార్సల్ ఇట్లా అనుకుంటే డబ్బులు అట్లొస్తాయి అట్లనుకుంటే డబ్బులు అనుకు వస్తాయి నేను తలుచుకుంటే ఇన్ని లక్షలు సంపాదిస్తా ఇట్లా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంటారు వాళ్ళు అంటే వాని మనసు ధన వ్యామోహం మీద ఉంది కాబట్టి మనం పొద్దున్న చూస్తున్నాం ధనం మోసం చేత వాళ్ళు చిక్కబడ్డారు ముళ్ల పొదలలో ధన మోసం చేత మనం చిక్కపడవద్దు మనం ధన వ్యామోహం పట్ల మనసు కేంద్రీకరించుకోవద్దు మనం ప్రతి క్షణము ఏసు మనకి ఎప్పుడు ఒక హెచ్చరిక ఇస్తుంటాడు ఐదు రొట్టెలు రెండు చేపల ఉపమానకు సంబంధించింది ఐదు రొట్టెలు రెండు చేపలు తిన్నారా లేదా ఐదు మంది తిన్నాక ఏం జరిగిందన్న విషయం ఎవ్వరు ధనించారు ఏ చర్చలు చెప్పడం నేను వినలేదు ఇన్ని సమాచారాలు ఐదు రొట్టెలు రెండు చేపలు తిన్నాక ఐదు వేల మందికి పంచిపెట్టినాక పన్నెండు గంపలు ఎత్తి తిండ్రు దేవుడు అంతగా ఆశ్రయిస్తాడు అని చెప్పి బంద్ చేస్తారు వాక్యం కానీ ఆ దాని తర్వాత ఏం జరిగింది ఎవరు చెప్పరు ఏ టీవీ ప్రోగ్రామ్స్ నేను వినలేదు ఏ రేడియోలో వినలేదు ఏ పాస్టర్ ఏ చర్చిలో నా చిన్ననాటి కాలం నుంచి ఈ రోజు వరకు చెప్పడం వినలేదు అక్కడ ఏమన్నా తెలుసా మీరు రొట్టెలు చేపలు భుజించట నన్ను వెతుకుతున్నారు మీరు ఎందుకు వెతుకుతున్నారు ప్రభుని ఈ లోకంలో ఈ లోకంలో ఏమైతే ఒక టీచర్ అంటుందంట మీకు ఇంగ్లీష్ బాగా రావాలంటే ఇంగ్లీష్ బైబుల్ చదవండి ప్రతిరోజు అన్నదంట అంటే ఇంగ్లీష్ రావాలని బైబుల్ చదువుతారా మోసమే కదా నీకు తెలుగు బాగా రావాలంటే మాకు చిన్నప్పుడు చెప్పేటోళ్ళు నీకు తెలుగు బాగా రావాలంటే బైబుల్ చదవండి ఎందుకంటే తెలుగు బాగుంటుంది బైబుల్లా కాబట్టి తెలుగు బాగా వస్తుంది అంటే ఈ లోకంలో ఏదో సాధించాలా అని చదువుతున్నారా ఈ లోకంలో ఏదో సాధించాలని ఆయన వెతుకుతున్నారా పర్లోకం సాధించుకోవాలా అని వెతుకుతున్నారా అందుకే అన్నాడు నేను మీకు హెచ్చరిస్తున్నాను రొట్టెలు భుజించడం వలన మీరు నన్ను వెతకద్దు అంటే ఈ లోకంలో ఏదో సంపాదించుకోవాలా ఏమి తిందుమా ఏమి త్రాగుదుమా ఏమి ధరించదుమా అనేటిది ఈ లోకం ఆ రీతిగా మీరు నా వెతకకండి మీరు క్షేమైన ఆహారం కొరికే కష్టపడుతున్నారు గాని నేను మీకు ఆజ్ఞాయిస్తున్న ఈ రోజు అంటున్నాడు ఆ శిష్యులకితో మాట్లాడుతున్నాడు మీరు క్షేమైన ఆహారం కొరకు కష్టపడకూడదు ఈ లోకంలో అందరు కష్టపడుతుంది అదే పొద్దు నుంచి సాయంత్రం వరకు ఏం కష్టపడుతున్నారు ఎండలకి ఏం కష్టపడుతున్నారు పదహారు గంటలు ప్రతి రోజు కష్టపడుతున్నారు దేని కొరకు కష్టపడుతున్నారు క్షేమైన ఆహారం కొరకు ఈ లోకంలో సంపాదన కొరికే కష్టపడుతున్నారు కానీ నేను మీకు ఆగ్ఞా ఇస్తున్నాను అన్నాడు ఇది ఆగ్ఞా క్రైస్తవులు ఎందుకు అపవిత్రంగా తయారైపోతున్నారంటే వాళ్ళు క్షేమైన ఆహారం కొరకు కష్టపడుతున్నారు ఆ ఆహారం కొరకు కష్టపడని చెప్పిన ఆగ్ఞాన్ని పక్క పెట్టేసారు అందుకే వారికి సత్యాలు బయలుపరచబడతలేవు గంభీరమైన పాస్తారులు ఉపవాసాలు ఉంటారు గంటలు గంటలు ఆరాధన చేస్తారు గంటలు గంటలు పాటలు పాడతారు గంటలు గంటలు వాక్యాలు చెప్తారు అయినా గానీ వాళ్ళకు బయలుపరచబడలేదు ఎందుకంటే వాళ్ళు క్షయమైన ఆహారం కొరకే కష్టపడుతున్నారు కాని అక్షయమైన ఆహారం కొరకు కష్టపడుడి అని ఆజ్ఞ ఇచ్చినాడు అక్షయమైన ఆహారము అంటే నిత్య ఆహారం అంటే తెలుసు పరిలోకంలో దిగి వచ్చిన జీవా ఆహారం నేనే కాబట్టి ఏసుప్రభు కొరకు కష్టపడతలేరు మీరు అని చెప్తున్నాడు ఈ ఎవరితో మాట్లాడినా వాళ్ళు చెప్పారు ఇవన్నీ ఇహలోకప్పు శ్రమలే ఇది ఎట్లా అది ఎట్లా నా జీవితం ఎట్లా నా చదువు ఎట్లా నా ఉద్యోగం ఎట్లా నా పెళ్లి ఎట్లా నా కుటుంబం ఎట్లా నా పిల్లలు ఇట్లా నా ఉద్యోగ స్థలంలో నాకు ప్రమోషన్ బంద్ అయిపోయింది నాకు బాసకు పడదు నాకు కలిక్కి పడదు మా వారికి నాకు పడదు మా పిల్లలకి నాకు పడదు మా చుట్టాలకి నాకు పడదు మా పక్కింటికి నాకు పడదు మా పక్కింటోడు జరుపుకొని కట్టుకున్నాడు గోడ మాకిప్పుడు శ్రమ అది సంపాదించుకుంటూ మా ల్యాండ్ కబ్జా చేసుకున్నాడు ఇవే సమస్యలు ఎక్కడా క్రైస్తవులలో అనిలలో ఉండవు ఎందుకు తెలుసా అనిలు కొట్లాడుకుంటారు రక్త పాతం చేసుకుంటారు వాళ్ళు సెటిల్ చేసుకుంటారు వీడి దగ్గర ఎప్పుడు ప్రార్థనలు బ్రదర్ నాకు రేపు పొద్దున్న అప్పు కావాలా బ్రదర్ పెళ్లి చేసుకుని కానీ బ్రదర్ చదువుతున్నాడు పెళ్లి చేసుకుని అప్పు కావాల ప్రార్థన చేయ అంటున్నాడు సరే పొద్దున్న చూసినాము అప్పిచ్చు అప్పు అడిగేవానికి నీ మొహం తిప్పుకొనుకోమని ఉంది వాక్యం కాని ఆ పాత నిబంధన కాలంలో ఒక వాక్యం కూడా ఉంది ఏమనంటే ఆ తన ప్రియులు అది కాదు అప్పుకు సంబంధించింది అప్పు అంటే ఆ బ్రదర్ కాదు అప్పుడు ఏమనుంది అక్కడ వాక్యము వడ్డీకి అప్పు ఇవ్వద్దని ఉంది ఉంది కానీ అప్పు వడ్డీ లేకుండా ఎవడనిస్తాడు అప్పుడు ఎవడివాడు కదా మీకు చెప్తున్నాను ఇది క్రైస్తవ సంఘంలోనే ఎక్కువ ఉంది వడ్డీకి అప్పులు ఇచ్చే వాళ్ళు క్రైస్తవులే ఫస్ట్ పెద్ద పెద్ద బ్యాంక్స్ అన్ని వాలయ్యే కదా ప్రపంచంలో చాలా పాత పెద్ద బ్యాంక్ వాళ్ళదే వాడు ఆ వాక్యాన్ని ఉల్లంఘించినట్టే కదా మీరు వాక్యాన్ని ఉల్లంఘించి ఎంతగా పాటలు పాడితే ఆయన సంతోషిస్తాడా ఆయన చెప్పిన వాక్యానికి విరుద్ధంగా జీవిస్తూ ఆయనని ప్రేమిస్తున్నామని బయటికి ఎంత కాపాటం చూపించిన ఒప్పుకుంటాడు ఒప్పుకోడు కాబట్టి చూడండి మీరు యోగ్యంగా నడుచుకోనొచ్చు ఏ భయం బెదరక మీరు దేనికి భయపడరు ఎప్పుడైతే యోగ్యంగా నడుచుకుంటారో మీరు ఏ భయానికి బెదరంట క్రైస్తవుల గురించి చెప్పబడింది వాక్యం ఎవడు భయపడకుండా ఉంటాడన్న విషయం ఇక్కడ రాయబడించండి ఏ భయం బెదరక ఉన్న ఎడలా మీరు అబ్రాహాం యొక్క పిల్లలు అవుతారంట అబ్రాహా పిల్లలు కావాలంటే మీరు ఏం చేయాలని ఉంది అంటే అబ్రాహం పిల్లలు అంటే దేవుని బిడల్ ఉపమాన్ రైతు చెప్పాలంటే అబ్రాహం సంతతి యేసు ప్రభుయేసు ఉన్న మనమే అబ్రాహం సంతతి అని దళితులు రాసిన పత్రికలు ఉంది కాబట్టి మీరు అబ్రాహాం పిల్లలు అయితే మీరేం చేయాలంట మీరు ఎట్లా జీవించాలా ఏదైతే జీవించాలా యోగ్యంగా ప్రతిరోజు కుటుంబ జీవితంలో మీరు యోగ్యం కూడా ప్రభుకి పిల్లలతో సంభాషణలో భార్య భర్తల సంభాషణలో ఇరుగు పొరుగు వారి సంభాషణలో ఉద్యోగ మీ లోకం మీరు ఎక్కడ జీవిస్తే అక్కడ ప్రతి స్థలంలో ప్రభునకు యోగ్యంగా జీవించడం నేర్చుకోవాలి అది ఫస్ట్ పాయింట్ కుటుంబాలని మీరు లోపరుచుకోవాలి ప్రభు కొరకు అది మీ బాధ్యత మీరు లీడర్షిప్ ఫెయిల్ అయితే మీరు దాన్ని చేసుకోలేరు ప్రభు కొరకు సిద్ధపరచుకోలేరు కుటుంబాలను ఫస్ట్ ప్రభు కొరకు సంపాదించుకోవాలి దాని తర్వాత నీ ఇరుగు ప్రభు కొరకు సంపాదించుకోవాలి మీరు లీడర్స్ శిష్యులు అంటే లీడర్స్ వేసిన వరకు మీరు లీడర్స్ లాగా జీవించాలి అప్పుడే ఆయనకు యోగ్యంగా మీరు జీవించినట్లు మిమ్మల్ని పెత్తుతున్నాడు కదా నువ్వు ఇంతకాలం చేపలు పడుతున్నావు కదా ఇప్పుడు నిన్ను మనుషులను పట్టే జాలర్ తయారు చేస్తా మనుషులను పట్టే జాలర్గా నిన్ను తయారు చేస్తాడు అంటే లీడర్ మనుషులను బట్టే లీడర్ గా నిన్ను తయారు చేస్తా నువ్వు మనుషులని నా తట్టు నడిపిస్తావు అనిచిండు ఇచ్చాడు కాబట్టి శిష్యులందరూ లీడర్స్ అది నువ్వు మర్చిపోయి మళ్ళీ కిందనే కూర్చుంటే ఎట్లా మీరు లీడర్స్ కావాలి కదా ఎంతకాలం మీరు కింద కూర్చుంటారు మీరు ఇటు దగ్గరికి వస్తేనే మీరు శిష్యులంగా చేయగలరు మనుషులని మీరు ఇటు దగ్గర రాకపోతే మీరు ఎట్టి పరిస్థితుల్లో మనుషులని ప్రభుత్వానికి నడిపించలేరు కాబట్టి యోగ్యంగా నడుచుకొని ఏ భయంకు బెదరొద్దు మనం ఏ రోజు కూడా మనం భయపడద్దు భయపడకుడి నమ్మిక మాత్రం ఉంచడు దేని విషయంలో చింతే భయపడకుడి జడియకుడి అన్న విషయాన్ని హెచ్చరిస్తా ఉంటాడు ప్రభు ఎప్పుడు కాబట్టి మనము భయపడకుండా బెదరకుండా అబ్రాహంకు పిల్లలుగా జీవించడం అంటే ఎట్టి పరిస్థితుల్లో మన రక్షణ పోగొట్టుకోకుండా జీవించడం అబ్రాహంకు పిల్లలంటే నీ జీవిత కాలము రక్షణ అనుభవంలో నువ్వు జీవించాలా కాబట్టి నీ జీవిత కాలము నువ్వు యోగ్యంగా జీవించాలా అన్న విషయాన్ని దేవుడు పొద్దు నుంచి హెచ్చరిస్తుంది మీరు చూసినారు ఈరోజు వాక్యాలన్నీ ఒక విధానం పొద్దునుంచి జానిస్తున్న వాక్యాల అన్నిట్లలో మీరు యోగ్యంగా జీవించడం విషయమే హెచ్చరిస్తుండ్రు ప్రభు మీరు మార్మన్స్ పొందాలా పాపక్షమాన పొందాలా ఏ శుకురి స్నాన భాషం పొందాలా దాని తర్వాత మీ రక్షణని కొనసాగించుకోవాలా రక్షణని నిర్లక్ష్యం చెయ్యొద్దు ఇవన్నీ యోగ్యంగా జీవించడమే కదా ఒకరినొకరు ప్రేమించుకోవాలా ఒకరినొకరిని ఆదరించుకోవాలా ఇరుగు పొడుగు వారి పట్ల ప్రభు యొక్క ప్రేమను చూపించాలా ఇవన్నీ ఆధరీతి కనిపిస్తున్నాయి మనకి కాబట్టి యోగ్యంగా నడుచుకుంటే విధానికి సంబంధించినవి మీకు చివరికి ఒక వాక్యాన్ని చూపించేసి ఆ బ్రదర్ చెప్తారు మనల్ని ఎప్పుడు ఆపాలన్న వాక్యము దాని ప్రకారంగా మనం ఆపేస్తాం చూడండి కొంతకాలం నుంచి మేము జఫన్యా గ్రంథాన్ని ధ్యానిస్తుండగా పోయిన వారము దేవుడు ఒక విషయాన్ని జ్ఞాపకం చేసిండు మూడవ అధ్యాయము తొమ్మిదవ వచనంలో జఫన్యా గ్రంథము మూడవ అధ్యాయము తొమ్మిదవ వచనంలో చాలా బాగుంది ఆ వాక్యం ధ్యానించినప్పుడు మూడవ అధ్యాయము తొమ్మిదవ వచనంలో చూడండి అందరూ ఏక మనస్సు గలవారై ప్రభుని సేవించాలా అంటే ఏం చేయాలా అన్న విషయం ఇక్కడ ఉంది అందరూ అంటే ఈ లోకమంతా ప్రభుని సేవించాలంటే ఏం జరగాలంట వాళ్ళందరూ ఏక మనస్కులు కావాలంట అంటే ఏకీభవించాలా ఒకటే ఒకటే తాత్పర్యానికి రావాలా ఒకటే అవగాహనకి రావాలా వాళ్ళు కాబట్టి ఆ అవగాహన రావాలంటే వాళ్ళు ఏ రీతిగా జీవించాలా వాళ్ళందరూ ఏక మనస్కులై యహోవో నావను బట్టి అంటే వారికి ఏం కావాలా వారికి పవిత్రమైన పేదలను ఇచ్చేదను ఇంగ్లీష్ లో మట్టుకు ఐ విల్ గివ్ దెమ్ ప్యూర్ లాంగ్వేజ్ అని ప్యూర్ లాంగ్వేజ్ అని రాయబడింది ఇంగ్లీష్ లో అయితే తెలు పీపుల్ హ్యావ్ ప్యూర్ లాంగ్వేజ్ వారికి నేను ప్యూర్ లాంగ్వేజ్ ఇస్తానని చెప్పిండు అంటే పవిత్రమైన పేదలను ఇస్తాడు కాబట్టి బాగా తీసుకోండి పవిత్రమైన పెదవులంటే ఇవి పవిత్రం ఎట్లయితే పెదవులు పవిత్రం ఎట్లయితే చెప్పండి దాని నుంచి వచ్చేది నేను ఏసులో చెప్పిండు లోపలికి ఏం పోతుందో మిమ్మల్ని అపవిత్రపరచది కానీ లోపల నుంచి బయటికి ఏమొస్తుందో అదే మిమ్మల్ని అపవిత్రపరుస్తుంది కాబట్టి మీ నుంచి వచ్చేది బయటికి ఏంది భాష కదా మీ నోట్ల నుంచి వచ్చేది పదాలు మాటలు ఏమేం మాట్లాడుతుంటావో అది కాబట్టి మీ నోట్ల నుంచి వచ్చేది అది మిమ్మల్ని పవిత్రపరచాలా లేకుంటే అపవిత్రపరచాలా అంతే మార్గం అయితే అయినా మీ పెదములను పవిత్రపరుస్తున్నాడు అంటే మీ నోట్ నుంచి పవిత్రమైనది వచ్చేటట్టు తయారు చేస్తాడంట ఎప్పుడు తయారు చేస్తాడు మీరు ఏక మనస్కులైనప్పుడే కదా మీరు ఏక మనస్కులు మీరు ఏకీభవించినప్పుడే కాబట్టి పవిత్రమైన పెదవులు లేకుంటే ఇంగ్లీష్ భాషలో చెప్పినట్లు ప్యూర్ లాంగ్వేజ్ అనేది ఏంది అన్నప్పుడు లేక ప్యూర్ లాంగ్వేజ్ అంటే తెలుగులో దాన్ని తర్జుమా చేస్తే ప్యూర్ లాంగ్వేజ్ అంటే పరిశుద్ధపరచబడిన భాష పవిత్రపరచబడిన భాష మీ నోట్లో నుంచి వచ్చేది పవిత్రపరచబడమైన భాష మరి అటువంటి పవిత్రపరచబడిన భాష ఏ రీతిగా ఉంటదన్న విషయము మనం చూసుకోవాలా విత్వాన్ని గురి ఉపమానము మనము మధ్యాహ్న కాలంలో ధ్యానించినప్పుడు అక్కడ మనం చూసినాం క్రైస్తవ గుంపుల గురించి మొదటి మూడు గుంపులు శ్రమల పాలై మరణించడం అన్న విషయము నాలుగవ గుంపు శ్రమల గుండ రావడం లేక ఆయన కొరకు సంపూర్ణంగా జీవించడం ఆ నాలుగవ గుంపులు కూడా మూడు విభజించబడ్డాయి సగం సత్యం సగం సత్యం సగం సత్యం సంపూర్ణమైన సత్యం కాబట్టి హండ్రెడ్ శాతం లేక శాతము సంపూర్ణంగా ప్రభు నమ్ముకున్న గుంపు అందులో మనకు కనిపిస్తూ ఉంటది అదే రీతిగా మనము బైబుల్ అంతటా చూసినా ఒకటే విధానం మనకు చూపిస్తా ఉంటాడు క్రైస్తవ సంఘంలో మూడు నాలుగు రకాల మనుషులు ఉంటారు అన్న విషయము అది మనం ఎన్నిసార్లు జన్స్థాం ఆ మధ్యాహ్న కాలంలో రవి బ్రదర్ మన జ్ఞాపకం చేస్తుంది కదా ఏహెచ్కే గ్రంథము ఐదవ అధ్యాయంలో ఎన్నిసార్లు మనం ధనించినాం కదా ఏహెచ్కే లు ఒక దర్శనం ఇచ్చే మొదటి రెండు వర్షాలలో రపుత్రుడా నువ్వు పదునైన కత్తి మరియు మంగలివాడి కత్తి కదా అది మంగళవాడి కత్తి తీసుకుని నీ తల వెంట్రకలను నీ గడ్డమును కత్తిరించుకొను కత్తిరించుకొని వాటన్నిటిని పట్టణము ముట్టడి వేయబడ్డప్పుడు పట్టణము ముట్టడి వేయబడ్డపుడు ఆ కత్తిరించిన వెంట్రుకలన్నింటిని మూడు భాగములుగా విభజించము మొదటి భాగమును పట్టణము మధ్యలో అగ్నిలో పడవేయము రెండవ భాగమును కత్తి చేత హతము చేయము మూడవ భాగం గాలికి ఎగరగొట్టు చెత్త వాలే పడవేమో అని చెప్పి అంతేనా అడిగి చెప్పిండి పితపా కొన్నిటిని తీసుకుని చెంగున ముడివేసుకోను అని హెచ్చరించి కాబట్టి వెంట్రుకలు అనేది దేవుని బిడలకు సాదృశ్యం అన్న విషయం మనం మినిసలో ధనిస్తాం అక్కడ వెంట్రుకలు దేవుని బిడ్డలకు సాదృశ్యం అవి ఒక ప్రవక్త తల నుంచి శరీరంలో నుంచి బయటకు కాబట్టి అవన్నీ ఉపతిగా దేవుని బిడలకు సాదృశ్యము అని కూడా చెప్పబడింది అయితే పట్టణము ముయబడము అంటే శ్రమలు ఆరంభమైన కాలంలో ఈ లోకం అంతటా పట్టణం అంటే ఎరుసలేం పట్టణం ఎరుసలేం పట్టణం అంటే దేవుని బిడ్డలు దేవుని బిడ్డలు ప్రపంచమంతటా విస్తరించిన వారు కాబట్టి వీరందరూ ఒక దినము ఖచ్చితంగా పట్టబడతారు పట్టణము పట్టబడ్డపుడు ఆ శ్రమల కాలం ఆరంభమైనప్పుడు ఈ రీతిగా జరుగుతుందన్న విషయాన్ని దేవుడు అక్కడ హెచ్చరించాడు మొదటి మూడు మొదటి మూడవ మొదటి భాగం అంటే ముప్పై మూడు శాతం అన్నట్టు మొదటి భాగము అగ్ని చేత రెండవ భాగము కత్తి చేత హతము చేయబడును మూడవ భాగమును గాలికి ఎగరగొట్టము అని చెప్తున్నాడు అయితే నాలుగవ భాగంను తీసి తన చెంగున మూడి వేసుకోమంటున్నాడు కాబట్టి మొదటి రెండు గుంపులు శాశ్వతంగా నరకానికి పోతాయి అన్న విషయం అక్కడ జ్ఞాపకం చేస్తూ మూడవ గుంపు మటుకు ప్రపంచం అంతటా చెదిరిపోతుంది వీరి వెంట కత్తిపోతుంది అని అక్కడ చెప్పబడింది కాబట్టి ప్రపంచంలోని క్రైస్తవులు అందరూ శ్రమ గుండా పోతూ హత సాక్షులవుతారన్న విషయాన్ని అక్కడ మనకి ఎన్నిసార్లు జ్ఞాపకం చేసిండు అదే రీతిగా ఆయన చెంగున ముడివేబడ్డ వాళ్ళందరూ శాశ్వతంగా కాపాడబడతారు విషయం కాబట్టి మనం తీర్మానించుకున్నాం రోజు ఈ రోజు కూడా గానీ ఏంటంటే మనం ఆ మొదటి మూడు గుంపులలో ఉండకుండా ఆయన చెంగున ముడివేబడ్డ గుంపులో ఉండాలా అది నువ్వు తీర్మానించుకోవాలి ఈరోజు తవ్వ నేను నీ చెంగున ముడివేబడ్డ గుంపులో ఉండాలంటే నేనేం చెయ్యాలా నీకు పవిత్రమైన భాష అవసరము పవిత్రమైన పెదవుల అవసరం నువ్వు ఆయన చెంగున నీకు పవిత్రమైన పెదవుల అవసరం నీకు ప్యూర్ లాంగ్వేజ్ అవసరం ఇంగ్లీష్ భాషలో చెప్పాలంటే లేక శుద్ధీకరింపబడిన భాష నీకు చాలా అవసరం అది అందుకే జకర్య గ్రంథంలో కూడా ఈ విషయాన్ని మనకు జ్ఞాపకం చేసిండు అది మనం మీరు చూసుకుని వాక్యాన్ని ముగించుకుంటాం చూడండి జకర్యా గ్రంథము పదమూడవ అధ్యాయము జగథము పదమూడవ అధ్యాయము ఏడవ భాగం ఏడవ వచనం నుంచి చూస్తున్నాము వాక్యాలు ఇక్కడ ఏం జరుగుతుందంటే యుగ సమాప్తిలో ఏం జరుగుతుంది క్రైస్తవ సంఘం కాని చెప్పబడిన ప్రవచనాలు సాధారణంగా ప్రవచనాలు ఎవరు ధ్యానించారు సంఘాలలో ఎందుకు ధ్యానించారో మీరు అర్థం చేసుకోవాలా ఎందుకంటే అవి వారికి అనుగ్రహించబడలేదు నేను మొదటి నుంచి మీతో ఉపమానిగానే మాట్లాడాను ఏసినో చెప్పిండు కాబట్టి వాళ్ళ కవి అర్థం కావు కానీ మీ కవి అర్థమైతాయి అని చెప్పిండు హెచ్చరించాడు మన ప్రభు అవి ఖచ్చితంగా మీకు అర్థమైతాయి ఈ వాక్యం అడగండి ఏ పాసర్కి అర్థం కావు ఎందుకంటే వాళ్ళు ఇవి కాబట్టి డిక్షనరీలు తీసుకుని రేపు వచ్చి చెప్తా రేపు రా అంటాడు ఆ రాత్రి కష్టపడతాడు వాడు కానీ రాత్రి కష్టపడతావు ఇది శాశ్వత కాలం జీవితకాలం కష్టపడితే వచ్చాడు ఇవన్నీ వాక్యాలు కాబట్టి నువ్వు క్షేమైన ఆహారం కొరకు కష్టపడితే బైబుల్ అంతా మర్చిపోతావు ముస్యేటప్పటికి నువ్వు అదే అక్షయమైన దేవుని వాక్యం కొరకు కష్టపడు వృద్ధాప్యంలో గుడ్డౌన్ అయినా కంటి చూపు మందగిలినా ఇవన్నీ నీకు అర్థమైతాయి ఇవన్నీ నీ జ్ఞాపకం ఉంటాయి అదే నిన్ను సేవిస్తా అదే నిన్ను రక్షిస్తది అదే నిన్ను కాపాడుతుంది అదే నిన్ను దాచిపెడుతుంది శ్రమల కాలంలో ఈ వాక్యమే నేను దాచిపెడుతుంది అందుకే ఈ వాక్యానికి మనం ప్రాధాన్యత ఇప్పుడు ఇవ్వాల యవనదశలో నువ్వు యవనదశలో నీ కంటి బాగున్నప్పుడే దేవుని వాక్యాన్ని దేవరాత్రులను ధ్యానించాలా అప్పుడు నువ్వు ఆకువాడక తన జీవితకాలం మందు ఫలమిచ్చే చెట్టు వలే ఉంటావు నువ్వు జీవితకాలం ఫలిస్తావు చెట్టు వలే పచ్చగా వాడిపోక జీవిత కాలం ఫలించాలంటే దేవరాత్రులను ధ్యానించాలంటే ప్రతి క్షణము దేవుని వాక్యాన్ని నువ్వు ధ్యానిస్తాను నీ హృదయంలో అది ఇంపార్టెంట్ కాబట్టి చూడండి ఏడవ వర్షం లేమంటు ఖడ్గమా నా గొర్రెల కాపరి మీద నా సహకారి మీద పడుము కాబట్టి గొర్రెల కాపర్లు మరణించబోతుండ్రు గొర్రెల కాపర్లు అంటే ఎవరు చెప్పండి గొర్రెలను కాచుకుంటే కదా బైబుల్లో గొర్రెల కాపర్ ఎంతవరు చెప్పండి పాస్టర్స్ సేవకులు కదా వాళ్ళందరి మీద కడగం పడబోతుంది అనే ఇదే సైన్యంలోకి అధిపత్యకు యహో వాక్కు అప్పుడేం జరుగుతుంది గొర్రెలు చెదిరిపోనట్లు కాపరిని హతము చేయుము చిన్నవారి మీద నేను నా హస్తము ఉంచుదును ఇదే యహో వాక్కు ఒక చిన్న గుంపు మీద ఆయన హస్తాన్ని పెట్టి కాపాడుతాడంట తక్కిన వాళ్ళంతా చెదిరిపోతారంట గొర్రెలు చెదిరిపోతాయంట కాపర్లు మరణించినప్పుడు గొర్రెలు చెదిరిపోతాయంట ఆ చెదిరిపోయిన గొర్రెలలో చిన్న వారి మీద చిన్న గుంపు మీద దేవుడు తన హస్తాన్ని పెట్టి కాపాడుతాడు కాబట్టి బాగా అర్థం చేసుకోండి కాపర్లు మరణిస్తారు దాని తర్వాత ఇంకోన్నారు రెండు గుంపులు కదా ఎప్పుడు మనం చూసేది అవి ఎప్పుడు మనల్ని విడిచిపెడతా ఉంటాయా విడిచిపెట్టవు ఏడవ వచ్చిన చూడండి నా గొర్రెల కాపర్ల మీద నా సహకారుల మీద సహకారులు అంటే లీడర్స్ పాస్టర్ల దగ్గర ఉండే లీడర్స్ వీళ్ళు అంటే ఇంగ్లీష్ లో ఎల్డర్స్ అని కూడా అంటారు పెద్దవాళ్ళు అంత పాలిటిక్స్ పాస్ మైండ్ చెడగొట్టేటోళ్ళు వీళ్ళే పాస్టర్ పక్కన ఉంటే వీళ్ళు పది మంది ఉంటారు పది పన్నెండు మంది ఉంటారు పాస్టర్కి ఐడియాలు ఇచ్చుకుంటా ఒకరి మీద ఒకటి సడలు చెప్పుకుంటా వాడిని చెడగొట్టేటోళ్ళు వీళ్ళందరూ సహకారులు సహకారులు అంటే సహాయం చేసేవాళ్ళు కానీ ఆయనకి సహాయం చేయాల్సింది పోయి నష్టం చేస్తుంటారు కాబట్టి వాడు కూడా వీళ్ళకి దాసోహం అయిపోయి బానిసైపోయి పాస్టర్ ఈ పెద్దలు చెప్పినట్లు విని వాడు కూడా తప్పులు చేస్తూ ఉంటాడు డబుల్ తినేస్తూ ఉంటాడు చర్చ డబ్బులు తినేస్తూ ఉంటాడు వాడు ఇష్టం వచ్చాడు నేనే రాజుని నేనే ఈ చర్చికి లీడర్ని అనేసి వాడు ఇష్టం ఉన్నట్టు సైన్లు చేయడు అకౌంటెంట్ ఆడతాడు సార్ సైన్ చేయండి సార్ ఇంత ఖర్చయింది ఈరోజు మీరు డిన్నర్ చేసినారు ఈ ఖర్చు సైన్ చేయంటే ఏ ఏమైనా రాసుకోపో అంటాడు నేను చెప్తున్నా ఇవన్నీ జరిగినాయి కళ్ళారా చూసినా కాబట్టి పాసల్ సిట్ అంతా తిరిగి వస్తాడు వాడు కారులో సాయంత్రానికి రూపాయల బిల్ అవుతుంది సార్ ఈ బిల్ ఎక్కడ వేయాలి సార్ అంటే నీ ఇష్టం దాంట్లో అంటాడు వాడు అకౌంటెంట్ అంటే నేను సార్ నేను ఎక్కడ అడ్జస్ట్ చేయాలి సార్ రేపు వాడు చార్డ్ అకౌంటెంట్ నన్ను పట్టుకుంటాడు కదా సార్ ప్రతి చర్చ అకౌంట్స్ దొంగ అకౌంట్స్ నేను ఎప్పుడు పబ్లిక్ లో చెప్పలేదు ప్రతి చర్చ అకౌంట్స్ దొంగ అకౌంట్స్ ఎందుకంటే వాళ్ళు విచ్చడి విలుగా ఖర్చు పెడతారు ఆ లెక్కలు ఎట్లా చూపించారో చూపించారు ఆడిటర్ తీసుకోపోయి ఆడిటర్కి చెప్తాడు వాళ్ళంటే అన్ని దొంగ లెక్కలున్నాయి నేను ఎట్లా సర్టిఫై చేయాలంటాడు ఏం చేస్తారు పైసలు ఖర్చు అయితే నేను ఇస్తా సర్టిఫై చేయంటే వాడు చాడే అకౌంటెంట్ ఏదో దొంగై రాపిచ్చి అన్ని సీట్స్ అన్ని వాడు సర్టిఫై చేస్తాడు అట్లుంది వ్యవస్థిర యోగ్యంగా ఎక్కడ నడుచుకుంటున్నారు పాస్టర్స్ పాస్టర్స్ యోగ్యంగా నడుచుకోకపోతే చర్చ్ నడుచుకుంటుందా చెప్పండి మీరే పాస్టర్ త్రాగుడికి బానిస్ అయిపోతే మా పాస్టర్ తాగుతుంది నేనేం చేయాలంటే కొందరు అంటారు పాస్తరు చెప్పే మాటలే వినాలా గానీ పాస్టర్ లాగా ఎట్లా జీవించాం యోగ్యంగా నడుచుకోకపోతే పాస్టర్ వై ఉండి మనుషులు నిన్ను చూసి నీ ప్రభు ఎట్లా మెచ్చుకుంటారు మెచ్చుకుంటారా నీ ప్రభు నొప్పుకుంటారా ఏ క్రైస్తవులు అంతా చెత్తా ఇట్లనే జీవిస్తారా అని నింద మొప్తారా లేదా నీ మీద నింద రాకుండా ఉండాలా ఎందుకంటే నీలో నీ నోట్ నీ పెదములు పవిత్రమైన పెదవులు నీ నోట్ల నుంచి ప్యూర్ లాంగ్వేజ్ రావాలా అన్న విషయాన్ని అక్కడ హెచ్చరిస్తుండే కదా కాబట్టి కాపర్ల మీద సహకారుల మీద దేవుని కడ్గం పడుతుంది ఖచ్చితంగా పడుతుంది వీళ్ళందరూ హతము చేయబడతారు అప్పుడు గొర్రెలు చెదిరిపోతాయి కానీ అంటే చూడండి కాపర్లు సహకారులు రెండు గుంపులు గొర్రెలు మూడో గుంపు చిన్నవారి మీద చేయబెడతా అది నాలుగవ గుంపు చిన్నవారి నైనా ఎప్పుడు చెంగున ముడేసుకుంటాడు దాచిపెట్టుకుంటాడు నీ బాధ్యత ఈ రోజు నుంచి నేను ఆ చిన్న గుంపుల ఎట్లా ఉండాలా నేను ఏం చేస్తే ఉండగలను యోగ్యంగా ఉండాలా నీవు పవిత్రమైన పెదులు కలిగి ఉండాలా అప్పుడే నువ్వు ఆ చిన్నవారి గుంపులో ఉంటావు చూడండి ఇప్పుడు ఏం జరుగుతుందో దేశమంతటా జనులలో రెండు భాగముల వారు తెగబడి చత్తురు రెండు భాగములు రెండు గుంపులు రెండు భాగములంటే రెండు గుంపులు రెండు భాగములంటే టూ పార్ట్స్ Two parts shall ంతటా జలలో రెండు భాగంలో వారు తెగబడి చతురు టూ పార్ట్స్ కట్ ఆఫ్ అని ఉంది అనుకోండి ఇంగ్లీష్ లో ఎయిత్ వర్డ్స్ లో టూ పార్ట్ షెల్బీ కట్ ఆఫ్ అంటే షెల్బీ కట్ ఆఫ్ అని ఉంది కదా రెండు భాగంలో వారు తెగవేయబడి చత్తురు తెగవేయబడమంటే అర్థమైందా ఆయన నుంచి తెగవేయబడతారు ఆయన నాటబడినరు అనుకుంటున్నారు కానీ వాళ్ళని కట్ చేసేస్తా అంటున్నాడు నా నుండి వేరుగా ఉండి ఎవడు ఫలించలేడు నేను ద్రాక్ష తీగలు మీరు కాబట్టి ఆయన ద్రాక్షల్లి ద్రాక్షవల్లి అంటే చెట్టు అది ద్రాక్ష చెట్టు నేను మంచి ద్రాక్షళిని అంటాడు ఇంకో స్థలంలో కాబట్టి చెడ్డది కూడా ఉంది కాబట్టి వీళ్ళు మంచి ద్రాక్షళిలో ఉన్నారనుకుంటున్నారు కానీ వాళ్ళు చెడ్డ దాంట్లో ఉన్నారు కాబట్టి తెగవేయబడతారు వాళ్ళని తెగవే తెగవేయబడి నాక వాళ్ళందరు చనిపోతారు శాశ్వతంగా నెరకని పోతారు ఫస్ట్ రెండు గుంపులు దాని తర్వాత చూడండి మూడవ భాగము శేషింతురు మూడవ భాగము శేషింతరు అంటే వాళ్ళని నేను కాపాడతా రెండు గుంపులు శాశ్వతంగా చచ్చిపోతాయి మూడవ భాగం నేను కాపాడుతా ఆ మూడవ భాగమును నేను అగ్నిలో నుండి వెండిని తీసి శుద్ధిపరిచినట్లు శుద్ధిపరుతు బంగారం ను శోధించినట్లు నేను వారిని శోధించు వారు నామను బట్టి మొరపెట్టగా నేను వారి మొరను ఆలకింతును వీరి నా జన్లని నేను చెప్పుదును యహో మా వారు చెప్పు ఎప్పుడు లాస్ట్ అందరు మరణించినాక కాబట్టి మూడవ గుంపు అగ్ని గుండా అంటే శ్రమల గుండా పోతుంది ఇది పెద్ద గుంపు మూడో గుంపు అగ్నిగుండ పోతుంది నాలుగో గుంపు ఎక్కడుంది బ్రదర్ నాలుగో గుంపు ఎక్కడుంది సిస్టర్ మీరు అనొచ్చు నాలుగో గుంపు చెందన ముడివయబడింది కాదా కాబట్టి అది శ్రమల గుండా పోదు శ్రమల కాలంలో ఉంటది ఇక్కడ కానీ వాళ్ళ మీదకి ఏ శ్రమ రాదు వారి మీదకి ఏ తెగులు రాదు వారి మీదకి ఏ కరువు రాదు ఎందుకంటే అగ్ని అంటే దానికి సాదృశ్యం కృత కాలంలో అగ్ని గుండని తీసుకెళ్తా అంటే అగ్ని అంటే శ్రమ మన కరువుకి తెగుళ్లకి సాదృశ్యం తెగుళ్ళు అంటే మీకు తెలుసు కదా తెగుళ్ళంటే అది పురుగు పడుతుంది చూడండి పంటలకి పురుగు పడుతుంది తెగుళ్ళు రోగాలు వస్తాయి ఒకేసారి మొత్తం వచ్చి అన్ని ఎగిరిపోతాయి రోగాలు వస్తాయి కోళ్ళకి రోగాలు వస్తాయి ఒక్కసారి అన్ని ఎగిరిపోతాయి ఆ ఊర్లో ఉండే కోళ్ళు చచ్చిపోతాయి ఆ తెగులు వచ్చాయి ఒకేసారి అన్ని గొంతులు పడిపోతాయి కాళ్ళు పడిపోతాయి పారాలిసిస్ లాగా అయిపోతాయి ఆ రోగాలు వస్తాయి దాన్ని తెగులు అంటారు మొత్తం కొన్ని వేల మంది చచ్చిపోతారు వెనకడికి ఒక పది యాభై సంవత్సరాల క్రితము ఒక్కొక్క కుటుంబంలో పన్నెండు పదిహేను మంది పిల్లలు పుట్టేటోళ్ళు అందులో మిగిలే వాళ్ళు ముగ్గురు నలుగురు ఐదు మందో ఎందుకంటే తెగులతో చనిపోయే వాళ్ళు ఇంగ్లీష్ మందులు లేవు డాక్టర్స్ లేరు కాబట్టి ఆ రీతిగా ఉండేది కానీ యుగ సమాప్తిలో వీరంతా ఆ రీతిగా హత సాక్షులు అవుతారు మరణిస్తారన్న విషయాన్ని ఈ వాక్యం చెప్తుంది కాబట్టి నువ్వు పవిత్రమైన పెదవులు ఏ రీతి కలిగి ఉండగలవు అన్న నేను మీకు చూపించేసి ఈ యొక్క వాక్యాన్ని ముగించుకుంటాను చూడండి ప్రకటన గ్రంథం పద్నాలుగో అధ్యయంలో ఉంది ఈ చెంగున మునిగివేయబడ్డ వారు ఎట్లా ఉంటారు నువ్వు ఎట్లా ఉండాలా ఈ రోజు నుంచి అదిను నువ్వు తీర్మానించుకోవాలా చంగున ముడివేయబడ్డ వారు ఎట్లా ఉంటారు అన్నప్పుడు ఇక్కడ పద్నాలుగో అధ్యాయం అంతటా వాళ్ళ గురించి రాయబడింది మరి నేను చూడగా ఇదిగో ఆ గోరపిల్ల సియోను పర్వతం మీద నిలిచి ఉండేను ఆయన నామమును ఆయన తండ్రి నామంను నొసలెందు లిఖింపబడిన నూట నల్వది నాలుగు వేల మంది ఆయనతో కూడా ఉండి ఒక చిన్న గుంపు చిన్నవారంటే చిన్న గుంపు లక్ష నలభై నాలుగు వేల మంది అని ఉంది అక్కడ వాక్యము వీళ్ళంతా గొరపిలతో సియోను సంఘము అని పేరు పెట్టుకుంటారు చూసిన రా వాళ్ళకి వాక్యం అర్థం కాదు సియోను సంఘం పేరు పెట్టుకుంటారు గానీ సియోను సంఘం దేనికి సంబంధించింది అనేది వాళ్ళకి తెలియదు సియోను అనే సంఘము సియోను అనేది ఒక పర్వతము ఆ పర్వతం మీద మన ప్రభు నివసిస్తుంటాడు అతనితో పాటు పవిత్రమైన పవిత్రమైన అందులో ఉంటే సంగతి ఏమి చూడండి మరియు విస్తరమైన జలముల ధ్వనితోను గొప్ప ఉరుము ధ్వనితోను సమానమైన ఒక శబ్దము పర్లోకముడి రాగా వింటని నేను విని ఆ శబ్దము వినలు వాయించు చిన్న వైనికుల నాదమును పోలి ఉన్నది వారు సింహాసనం ఎదుటను ఆ నాలుగు జీవుల ఎదుటను పెద్దల ఎదుటను ఒక క్రొత్త కీర్తన పాడుచున్నారు కృత్త కీర్తన పడడం నేర్చుకోవాలి మీరు ఏం తెలుసా కృత కీర్తన పాత కీర్తనలు వదిలేయాలా పాత కీర్తనలు అంటే పాత పాటలు అని చెప్తలే నేను పాత పాటలు మీకు బాగొచ్చు కదా పాత పాటలు కృత కీర్తన అనేది ఏందో అర్థం చేసుకోవాలా పాత కీర్తన ఏం తెలుసా పాత కీర్తన అంటే వజనాలు ప్రభు వజనాలు నైనా నాకు ఇది ఇచ్చినవు నాకు కారు ఇచ్చినావు నాకు ఇల్లు ఇచ్చినావు అది పాత కీర్తన వదనాలు ప్రభు నీకు వదనాలు నాకు మంచి చదివి ఇచ్చినావు నన్ను ఫస్ట్ క్లాస్ లో పాస్ చేసినావు నాకు మంచి ఉద్యోగం ఇచ్చినావు నాకు మంచి భర్తనిచ్చినావు నాకు మంచి భార్యనిచ్చినావు నాకు మంచి పిల్లల్ని ఇచ్చినావు నాకు రెండు బిల్డింగ్స్ ఇచ్చినావు ఒకదంటే వండుకుంటా గానీ ఇంకోటి ఉంది ఎంటీగా కిరాయికి ఇస్తే కదా కిరాయి వస్తుంది ప్రభు ఇట్లాంటి ఇచ్చినందుకు అది పాత అర్థమైందా మీకు క్రొత్త ఏం తెలుసా పాపపు జీవితంలో నుంచి పరిశుద్ధమైన జీవితంలో నన్ను అనిపించింది ప్రభు వదనాలు ప్రభావ అది క్రొత్త ఎంతమంది వాడతారు చెప్పండి ఇంతవరకు నేను చూపించిన విషయము అందరూ క్షేమమైన ఆహారం కొరకే కీర్తనలు వాడుతున్నారు క్షేమైన ఆహారం కొరకే ప్రార్థనలు చేస్తున్నారు క్షేమైన ఆహారం కొరకే విజ్ఞాపనలు చేస్తున్నారు కానీ కొత్త కీర్తన ఎవరైనా నేర్చుకుంటుండ ప్రతి రోజు ఉదయం లేస్తే ప్రవ్వా నన్ను రక్షించుకునేందుకు నీకు వదనాలు ప్రవ్వా అని ఎప్పుడన్నా ప్రార్థన చేస్తున్నావు నువ్వు ప్రవ్వా ఆయన కలవరిసలు నా పాపములు భరించిన ప్రవ్వా నా శాపంలు రోగంలని చెడు అలవాట్లని భరించిన ప్రవ్వా చెడు తలంపులను భరించిన ప్రవ్వా నా అవిత్రమైన జీవితాన్ని అక్కడ భరించిన ప్రవ్వా వాటి అన్నిటి నాకు విడుదల కల్పించి నన్ను రక్షించుకున్న నీకే వనాలైనా అని పార్తున్నవా కృత ఎక్కడ పోయింది మీ ప్రతిరోజు మనం కృత కీర్తన అన్న విషయాన్ని అక్కడ హెచ్చరిస్తున్నాడు వీరే పార్తరంట లక్ష నలభై మందికి తప్ప చిన్న గుంపుకు తప్ప ఎవరికి రాదంట ఈ పాట చూడండి అక్కడ భూలోకం నుండి కొనబడిన ఆ నూట నలబై నాలుగు వేల మంది తప్ప మరి ఎవరను ఈ కీర్తన నేర్చుకుని జాలరు రక్షింపబడ్డ వారు తప్ప నిండు మనసుతో ప్రభుని సేవించే వారు తప్ప చెప్పిన ప్రతి మాటకు విధేత చూపించి దాని ప్రకారంగా జీవించిన వారికి తప్ప ఎవరికి పాట రాదు నువ్వు ఎంత డప్పులు కొట్టు ఎంత గిటార్లు కొట్టు ఎన్ని వినలు వాయించు నీకు రాదు ఆ పాట నీకు ఆ పాట రావాలంటే నువ్వు ఒకటే తీర్మానించుకోవాలా నీ జీవితాన్ని ప్రభుకు సమర్పించుకుని యథార్థ పరిశుద్ధతో ప్రీతికరమైన సేవ వినయ భయభక్తులతో నువ్వు చేయాలప్పుడే నువ్వు ఈ పాట నేర్చుకోగలవు ఎప్పుడైతే నువ్వు ప్రీతికరమైన సేవ చేయడం ఆరంభిస్తావో ఆ నుంచి నేర్చుకుంటావు ప్రతిసారి నువ్వు సువార్త వాక్యం ప్రకటించినప్పుడు మనుషులని దేవుని చింతకు నడిపించవా కల్వరిశిలో ఆయన చూపించిన ప్రేమని జ్ఞాపకం చేసుకోవా అనేకులకు జ్ఞాపకం చెయ్యవా జ్ఞాపకం చేసినప్పుడే కదా నువ్వు కృత నేర్చుకుంటున్నావు వదనలు ప్రభావా నా కొరకు మరణించినవు ఇందాక బలం అర్పిస్తూ కృతజ్ఞత నేర్చుకుంటలేవా నువ్వు బలలో పాలు పొందుతున్నప్పుడు కృతజ్ఞత నీకు వస్తలేదా ప్రభావా నా పాపాలు క్షమించినందుకు నీకు అని నువ్వు పాట నీ హృదయం ఆనందంతో ఉపొంగుతలేదా నేను నిత్య నరకం నుంచి బయటకొచ్చినా ఆనందమా కాదా అది నాకైతే మొదట ఎంత ఉందో ఆనందము ఈ రోజుకు అంతే ఈక్వల్గా ఉన్న ఆనందం ప్రతిరోజు నేను కృతజ్ఞత చెప్పినప్పుడు ప్రవ్వా నువ్వు కరవలసి నన్ను జ్ఞాపకం చేసుకోకుని నేను నిశ్చయంగా నరకానికి పోయేవాడి ప్రవ్వా నీకు ఎంతో వదనాలైనా అని ఆనందిస్తానులో వందలు చెప్తున్నప్పుడు ఎంతో సంతోషం ఉంటుంది నాకు మిద్దె ఉన్నా కారు ఉన్నా నాకు ఏం సంతోషం ఉంటుంది ఎందుకంటే వాటిని నేరీగా అనుభవించలేను అనుభవించిన టెంపరీ నాకు పాటలు వినాలంటే చాలా ఇష్టం మ్యూజిక్ వినాలంటే చాలా ఇష్టం ఎందుకంటే చిన్నప్పటి నుంచి నేను రేడియోలు పెట్టుకుని వినట్టు ఆ రోజులలో ఈ కంప్యూటర్లు ఇవన్నీ లేవు అయితే ఎంతో విలువగల మ్యూజిక్ సిస్టమ్ కొనుక్కున్నా ఇరవై సంవత్సరాల తర్వాత ఎందుకంటే మ్యూజిక్ మంచి మ్యూజిక్ రావాలా మంచి క్వాలిటీ మ్యూజిక్ రావాలనేసి ఇరవై ఆరు వేల రూపాయలు పెట్టి సోనీ మ్యూజిక్ సిస్టమ్ కొన్నా సీడీ చేంజర్ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయన్ని బటన్స్ ఉంటాయి దానికి ఇంతవరకు అన్ని బటన్స్ లైవ్ ఏమీ వస్తలేదు అది తెచ్చిపెట్టుకున్నా బొమ్మలాగా ఉంది అంతే ఆనందించలేం ఈ లోకంలో నువ్వు ఏ వస్తువు తెచ్చుకున్నా ఆనందించలేవు ఒక ప్రభువుల తప్ప దేంట్లో నీకు ఆనందం ఉండదు అది అనువపూర్వంగా నేను చెప్తున్నాను ఒక్కసారి మోకలుండి కృతజ్ఞత చెప్తుంటే ఉన్నంత ఆనందం దేంట్లో ఉండదు ఒక్కసారి దేవుని వాక్యాన్ని తెలిసి దాన్ని ధ్యానిస్తుంటే దాంట్లో ఉన్నంత ఆనందము ఎంత పెద్ద పుస్తకాలు చదివినా ఉండదు కుప్పల్ కుప్పల్ పుస్తకాలు నీ వేసుకొని పరచుకొని చదువు ఏమీ ఆనందం ఉండదు ఎంత పెద్ద పెద్ద ఈ లోకం సంబంధించిన ఎన్ని నేర్చుకున్నా ఆనందం ఉండదు కానీ ఒక్కసారి వాక్యాన్ని ధ్యానిస్తుంటే ఒళ్ళు కొట్టుకుంటా ఉంటుంది సృష్టికర్త యొక్క వాక్యాన్ని మన శరీరము భరించలేక కొట్టుకుంటా ఉంటది అంత ఆనందం ప్రభు నీకు ఎంత వాదనాలు ఎవ్వరికి అర్థం కావు ఎవరికి బయలుపరచినవి మనకి బయలుపరుస్తుండే ఆనందమా కదా ఎందుకు బయలుపరచుండ స్పెషల్ ఆయన దృష్టిలో నువ్వు పవిత్రమైన పెదవులు కలిగి ప్రయాసపడుతున్నావు పవిత్రమైన పెదవులు కలగడానికి ప్రయాసపడుతున్నావు అపవిత్రత నుంచి నువ్వు విడుదల ఇందాక సంపద అపవిత్రతని మనం అసహించుకోవాలి ఎందుకంటే మన దేవుడు పరిశుద్ధుడు కాబట్టి మనం కూడా పరిశుద్ధంగా ఉండాలా అన్న విషయాన్ని జ్ఞాపకం ఇచ్చినప్పుడు ఆయన పరిశుద్ధుడు నేను కూడా పరిశుద్ధంగా ఉండాలంటే ఎక్కడైనా అందం ఉంటుంది నువ్వు ఎంత పరిశుద్ధంగా ఉంటే సైతానికి అంత అసహ్యం నీ మీద నీకు ఆమలా వాడు అంత ఉంటాడు నీ వెనకాల ఎక్కడ ఉంటాడు వాడు నీ దగ్గర రాలేదు ఎందుకంటే పరిశుద్ధతను ప్రభులో ఉన్న పరిశుద్ధతను నువ్వు అందుకుంటున్నావు నువ్వు పరిశుద్ధంగా ఉండలేవు ప్రభు తప్ప ఎవరినివ్వరు ఎవరు ఎట్లా నువ్వు పరిశుభ్రపరచబడతావు నువ్వు తప్పగా తొడుతా ఉంటావు కానీ దేవుని వాక్యము నిన్ను శుద్ధీకరించిన కీర్తన గ్రంథం నూట పంతొమ్మిదో దిన మినిసలు కాబట్టి చూడండి చివరిగా వీరు స్త్రీ సాంగత్యం అపవిత్రులు కానివారు స్త్రీ అంటే మతం స్త్రీ అంటే మతం మతపరమైన సాంగత్యంలో అపవిత్రం కానివారు అంటే మత ఆచరలు మత బోధలు మత కల్పనలలో వీళ్ళు లేరు దాంట్లో అపవిత్రమైన వాళ్ళు కారు వీళ్ళు మతంలో అబద్ద బోధలుంటాయి కాబట్టి అబద్ధ బోధలో వీరు పాలివైన వారు కారు స్త్రీ సాంగత్యము ఎరుగని వారై ఉండి గరు పిల్ల ఎక్కడికి పోవునో అక్కడికెళ్లా ఆయనను చూడండి ప్రభు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తారంట నువ్వు వెళ్లగలవా ఈ రోజు అజీజ్ నగర్ బొమ్మ అంటే నువ్వు పోగలిగినవా ఎంత మంది చూడండి ప్రభు ఎక్కడ మనం ఎక్కడ పోతున్నామో అక్కడ కచ్చితంగా ప్రభు ఉన్నాడని విశ్వసిస్తున్నాం ఎందుకంటే ఈ వాక్యం అనేది చెప్తుంది ప్రభు ఎక్కడ పోతే నువ్వు అక్కడికి వెళ్లాలా లక్షా నలభై నాలుగు వేల మందిలో నువ్వు ఉంటే నీకు అది స్పందన ఉంటుంది ప్రభు ఎక్కడికి వెళ్తే నువ్వు అక్కడ పోవాలి ప్ర సిస్టర్ చెప్తుంది వాక్యం ఆమెకు ఎంత ఆసక్తి ఎక్కడ పోవాలి ఈ ప్రాంతం పోయి సేవ చేస్తుంది ఆమె ఆసక్తి ఉంది ఒక్క ఆమె ఎంట ఎవరైనా బ్రదర్స్ పోతున్నారా ఆసక్తి లేదు సరే మీ ఉద్యోగాలు మానుకొని పోమని ఎవరు చెప్పలేదే ఉద్యోగాలు చేసుకుంటూ కూడా పోవచ్చు కదా సేవకి ఎంత కష్టమున్నా పరిగెత్తాలి కదా అసలు నాకు ఈ చెయ్యి పనిచేసలేదు రెండు రోజుల నుంచి ఇది తిరుగుతలేదు ఇది ఇది చాలా నొప్పి ఉంది నాకు అయినా నేను ఇట్లా బైబుల్ పట్టుకున్నా కింద కూర్చుంటే లేనికొస్తలేదు ఇట్లా ఇట్లా పెట్టలేదు నేను చెయ్యి నొప్పి ఉంది భయంకరమైన నొప్పి ఇది రిస్ట్ లేస్తలేదు కింద నేను మొన్న కింద పడి లేచిన గానీ ఎఫెక్ట్ ఇది ఇది తిరుగుతలేదు సరిగా నొప్పి బాగా నేను ఇంటి కూర్చోచ్చు కదా మసాజ్ చేసుకుని మంచిగా హాలిడే వచ్చింది ఈ రోజు ఇంటర్ వండుకోవచ్చు కదా ప్రభు ఎక్కడిపోతే అక్కడ పోవాలా ఎందుకంటే మనం ఆల్రెడీ కమిటీ అయిన మేము లీడర్ అంటే కమిట్ చేసినాక అంటే వస్తున్నామని వాగ్దానం చేసినాక వెనక ఎట్లా పోతాం ఆయన పోతాడా శిలో మరణం కొరకు ఈ లోకంలోకి వచ్చినాక వాపస్ పోతాడు అయినా పొందకుండా పోలేదు మన జీవితం కూడా అంతే ఆయనలాగా మనం ప్రవర్తించాల జీవించాలా చివరిగా చూడండి ఇంకా వాక ముగిస్తా నేను వీరు దేవుని కొరకు గొరపిల కొరకు నువ్వు ప్రథమ ఫలంగా వండుటకై మనుషుల నుండి కొనబడ్డవారు వీళ్ళు మనుషులంటే వాళ్ళు తెలుసా మతపరమైన క్రైస్తవులు బాగా అర్థం మనుషులు అంటే మతపరమైన క్రైస్తవులు పశువులు భూ అంటే లోకాతీతమైన మనుషులు అన్యులు మీకు పేతురు దర్శనంలో చూస్తాం కదా ఆ పుస్తక ఆరంభంలో పేతురు ఒక దర్శనం వస్తుంది ఆ పర్లోకొని ఒక దుప్పటి దిగుతుంది దుప్పటిలో అన్ని సమస్త చతుష్పాద అంటే నాలుగు కాళ్ళు ఉండే రకరకాల జంతువులు అన్ని ఉంటాయి అందులో వాటిని చంపుకొని తినే నేనే తినాలంటాడు ఆయన అంటే చంపుకొని తినమంటే నిజంగా చంపుకొని తినేది కాదనేది దేవుడు చెప్తున్నానికి ఆత్మీయమైన విషయం ఏంటంటే భూమి మీదికి పంపించిన సమస్త రకరకాల మనుషులంతా జంతువులతో పోల్చిన పడిన వాళ్ళు జంతువులాగా రంటే వాళ్ళకి ఆ మానవ హృదయం లేదు వాళ్ళకి అనిలకు మానవ హృదయం ఉండదు వాళ్ళ జాలి ప్రేమ దయ కరుణ ప్రేమ వాత్సల్యత ఇవి కనిపించవు వారు జంతువులాగా ఉంటే రక్షణ పొందినని చెప్పుకొని జంతువులాగా జీవించటం మనుషులు నేను రక్షణ బోజనాన్ని చెప్పుకొని ఈ లోకాతీతంగా జీవించే వాళ్ళని మనుషులు అంటారు ఆ మనుషులకి వెళ్లి వీళ్ళని కొనుక్కున్నాడు దేవుడు ఎవరిని లక్షా మందిని మతపరమైన క్రైస్తవుల నుంచి ప్రపంచమంతట ప్రతి సంఘంలో నుంచి ఈ కొనుక్కున్నాడు ప్రభు వీళ్ళని స్పెషల్గా మనందరినీ స్పెషల్గా ఎన్నుకున్నాడు మనం ఆ గుంపులో ఉన్నామని తీర్మానించుకోలే ఎందుకంటే ఈ వాక్యం ఎవరు చెప్పలేడు ఎవరు చెప్పజాలేడు ఎవరు అర్థం చేసుకోలేడు మళ్ళీ నీకు నాకు అర్థమవుతుందంటే ఖచ్చితంగా మనల్ని కొనుక్కున్నాడు ప్రభు ఈ గుంపులకి కాబట్టి వీరి గుణగలం ఎట్లున్నాయో చెప్పేసి నేను ఇప్పుడు వ్యాఖ్యాన్ని ముగించుకుంటాను చూడండి ఐదవ వచనంలో వీరి నోట ఏ అబద్దమును కనబడలేదు ప్రభు చూస్తున్నాడు నీ నోట్లో ఎటువంటి అబద్ధ బోధ ఉండద్దు అబద్ద దర్శనాలు నీ నోట్లకి రావద్దు అబద్ద ప్రవచనాలు నీ నోట్ల నుంచి రానే రావద్దు మోసకరమైన విషయాలు ముసలమ్మ ముచెట్లు ఆయక యొక్క నికోలైతుల బోధలు భూతం బోధలు దయముల బోధలు మీ నోట్ల నుంచి రావద్దు ఫస్ట్ పాయింట్ లక్షా వంద నాలుగు ఉన్న గుణగణం ఇది పాయింట్ ఏం తెలుసా వీరు అనింద్యులు వీరు అనింద్యులు అంటే వీరి మీద ఏ నింద లేదు ఆ నింద్యులు నింద అంటే నీ మీద నింద మోపుతున్నారు ఈ లోకము నీ మీద నింద మోపుతుంది నీ మీద ఏ నింద ఉండదు మన మీద ఏ నింద ఉండద్దు ఇది ఒక గుణగణం పరిశుద్ధమైన భాష పరి పవిత్రమైన పెదులు గలవారం మనం అందరము మన మీద మన నోట నుంచి ఏ అబద్ధం రావద్దు ఎందుకంటే మనం పవిత్రమైన పెద్దలు కలవాలి బట్టి ఎప్పుడు సత్యాన్ని ప్రకటించాలా రోషంగా పౌరుషంగా ఏ భయానికి బెదరద్దు అన్న విషయం మీద చూసినా మనం నువ్వు నిజంగా దేవుని బిడవైతే ఏ భయానికి బెదరద్దు అనేసి నువ్వు కాలుని తప్పులు చేస్తే ఖచ్చితంగా భయపడతావు నువ్వు యథార్థంగా నడుచుకుంటే నువ్వు దేనికి భయపడవు యథార్థంగా జీవిస్తే నువ్వు దేని విషయంలో చింతించవు బెదరవు బలంగా ధైర్యంగా శివును పర్వతం వల్లే నువ్వు నివసిస్తావు ధైర్యంగా ఎదుట ఎంతో నీ సాక్ష్యాన్ని కాపాడుకుని జీవిస్తావు ఎందుకంటే నువ్వు అన్ని నీ మీద ఏం నిందలేదు సైతాను దివారాత్రంలో దేవుని బిడల మీద నిందలు మోపుతా ప్రభు దగ్గర ఏమని మొత్తం తెలుసా ప్రవ్వా వీడు మంచి వాక్యం చెప్తాడు దేవుని వాక్యము ప్రార్థన పరిశుభత ప్రవచన తెలుస్తాయి వీడన్ని దొంగ బిల్లు రాస్తుడు ప్రవ్వా అని సైతాన్ చెప్తాడు నీ మార్చ్ వస్తే సైతాన్ చెప్తాడు దేవునికి ఏం తెలుసా వీడు సంవత్సరం అంతా మంచి వాక్యాలు చెప్పిండు ఊర్లంతా తిరిగిండు ఇగో మార్చి వచ్చింది వీడు ఇన్కమ్ ట్యాక్స్ కొరకు దొంగ లెటర్స్ దొంగ బిల్స్ పెట్టిండు వీడు రెంట్ సొంత ఇంట్లో ఉంటాడు గానీ ఈ రెంట్ ఉంటున్నాడు అనేసి రెండు బిల్ రిసీప్ట్లు పెట్టిండు ప్రవ్వా అంటే సైతం దేవుడు ఏమంటారు కదా మీకు చెప్పండి వాడు దేవుడు దగ్గర పోయి మాట్లాడుతుండీ ఇట్లా వీడు దొంగ బిల్స్ పెట్టి ఇన్కమ్ ట్యాక్స్ క్లెయిమ్ చేస్తున్నాడు తక్కువ ఇన్కమ్ సేవ్ చేసుకుంటున్నాడు ఈ వస్తే మళ్ళీ వీడు వీడి మీద నింద ఉంది ఇప్పుడు నేను నింద మొప్తున్నా అప్పుడు ప్రభు ఏమంటారు కదసా ఏమంటాడు చెప్పండి మీరు లేదు లేదు వాడిని నేను రక్తం పెట్టి కొనుక్కున్నా నువ్వు వాడిని ముట్టడానికి వీల్లేదు వాడు తప్పు చేసినా నేను వాడిని ముట్టనియను నిన్ను అంటడా ఓ సైతానా నీకు అధికారం ఇచ్చిన అంటాడు నేను చెప్తున్నా మీకు ఓ సైతానా నీకు నేను అధికారం ఇచ్చినా వాడు తప్పు చేసిండు కాబట్టి నీకు అధికారం ఇచ్చిన వాడు పవిత్రమైన పెదవులు గలవాడు అయింటే నిన్ను వాని జోలికి కూడా బోనకపోతుంటి ఏ ప్రభు నిన్ను కాపాడలా దివారాత్రం లంటే నీలో ఎటువంటి అపవిత్రత ఉండద్దు ఎటువంటి అబద్ధం ఉండద్దు నీ మీద ఎటువంటి నింద ఉండొద్దు సేవల ముఖ్యంగా సిస్టర్స్ బ్రదర్స్ జాగ్రత్తగా ఉండాలా మీరు చాలా స్మార్ట్గా ఉండాలా ఒంటరిగా పోవద్దు ఎప్పుడు తోడై ఉండ ఎవరన్నా ఉండాలా బ్రదర్స్ సిస్టర్స్ గుంపుగా పోతుండాలా ఎందుకంటే నీ మీద నిందలు మోపుతారు భయంకరమైన కాలంలో మనం జీవిస్తున్నాం వాడు అవకాశాలు చూస్తూ ఉంటాడు వాడు అవకాశాలు చూస్తూ ఉంటాడు నువ్వు అనుకోచ్చి నేను యథార్థమైన పరిస్థితులను వాడు అవకాశాలు చూస్తున్నాడు వాడైతే దేవుని దగ్గర అబద్ధం చెప్పలేడు కదా మన దగ్గర అబద్ధం చెప్తాడు సైతన్ గానీ దేవుని దగ్గర అబద్ధం చెప్తాడా చెప్పాడు వాడు కాబట్టి మనము ప్రతి దశలో యథార్థంగా నడుచుకోవాలా ఆ తీర్మానంతో మనము ఈ దినాన్ని ఇక్కడ ముగించుకుంటున్నాము అటువంటి కృపా భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాలని శ్రీ దేవునికి వందలు చెప్దాం కొంతసేపు మీ చేతులెత్తి మీ ప్రభుని స్తు స్మరించండి మహిమ పరచండి చెప్పండి ఆయనకి ప్రవ్వా నేను ఆ యథార్థ కలిగి జీవించలాగా నాకు సహాయపడు ప్రవ్వ విత్రమైన పెదు నాకు అనుగ్రహించి ప్రవ్వ రోషం కలిగి పౌరుషం జీవించే బిడగనని తయారు చేయ ప్రవ్వాడాల నా పక్షంగా ఎవ నిలబడతాడు దుష్టులకు వ్యతిరేకంగా అని ప్రభు అడుగుతున్నాడు దోషులకు వ్యతిరేకంగా నా పక్షంగా ఎవ నిలబడతాడు ప్రభువు ఈరోజు నేను అడుగుతున్నాడు నా కొరకు ఎవరు పోతారు ఈ లోకంలోకి సమస్త జన్లని శిష్యులుగా తయారు చేయడానికి ఎవరు తీర్మానించుకుంటున్నారు ఐహిక విచారాల చేత కొట్టుకొని పోతున్నారా మీరు లేక ఆయన చెంగున ముడివేబడి సురక్షితంగా సమాధానం కలిగి ఉన్నారా అది మీ తీర్మానం అపోలో సేవకుడు గొప్ప సేవకుడు అయింది చూపించండి పౌలకి పౌలు చెప్పిన వాక్యానికి నువ్వు రక్షణ ఇబ్బంది అని చెప్పుకున్నావా అని విధేత చూపిస్తున్నావాసం పొందినావా నీ రక్షణ నువ్వు కొనసాగించుకుంటున్నావా లేక దాని పోగొట్టుకుంటున్నావా ఇంత గొప్ప రక్షణ ఎట్ట నిర్లక్ష్యం చేయగలవు నీకు అప్పగించబడ్డ పనిని నువ్వు ముగించుకోగలవు ఈ లోకంలో ఎంతమంది రక్షించుకోగలవు నీ వయసు దాటిపోయింది సగం కంటే ఎక్కువ నీ జీవితం దాటిపోయింది నీకుందంటే మహా అంటే పదిహేను ఏండ్లు పది పదిహేండ్లు ఈ పది పదిహేను ఏళ్లలో ఏం చేయగలవు నువ్వు ఆయన కొరకు ఎంతమంది రక్షించుకోగలవు ఆయన మందిరము సంపూర్తి కాబోయే కాలంలో మనముంటున్నాం మొదటి మూడు మొదటి రెండు గుంపులు శాశ్వతంగా నరకానికి పోతేనే ఈరోజు మనం చూసినాం నువ్వేం నువ్వేం తీర్మానించుకున్నావు మూడవ గుంపు మహాశ్రమల గుండా పోయి హతసాక్షులవుతున్నారు నాలుగవ గుంపు శ్రమల కాలంలో ఆయన చంగన ముడివేబడింది దాచబడింది కాపాడబడింది నువ్వు తీర్మానించుకో ఏ గుంపులో ఉండాలనుకుంటున్నావో గుర్తెరిగి తెలుసుకో నువ్వు ఏ గుంపులున్నావు ఈరోజు మొదటి రెండు గుంపులలో ఉన్నావా మూడో గుంపులున్నావా గుర్తురిగి తెరుచుకో నీ మీద నింద మోపడానికి నువ్వు సైతానికి అవకాశం ఇవ్వద్దు అన్నిలో వచ్చి నేను మభి మోసగించినా నువ్వు మోసపోడానికి వేయలేదు తప్పించుకోవడం ప్రయత్నించాలా ముఖ్యంగా సేవా జీవితంలో ఎంత ఆసక్తి ఉన్నా ప్రభు ఆజ్ఞ లేనిదే నువ్వు పరిగెత్తూ ప్రభు ఆజ్ఞని అర్ధం చేసుకోవాలా సేవలో అందుకు ఆయన నూతన అభిషేకాన్ని మీకు అనుగ్రహించాలా అటువంటి అభిషేకం కూడా ప్రయాసపడండి ఈ ప్రాంతంలో ఎంతో దేవుని వాక్యం ఆసక్తి ఉంది కానీ సేవకులు పొద్దు ప్రాంతం తీర్మానించుకోండి కనీసము ఆదివారం పూట సువార్త పని కొరకు ఈ ప్రాంతానికి వచ్చి బల్ల విరగడం కొంతమంది కన్నా సువార్త ప్రకటించడం మీరు తీర్మానించుకోండి రెండు మూడు గంటల కంటే ఖర్చు కాదు ఆదివారం you spirits of darkness i torment you in the mighty name of jesus christ you have no authority over them in jesus precious name i rebuke you lose this place leave this place in jesus mighty name i command you hallelujah parishudra guru deva yesai meek vannaal prabhu మీరు మా తను మాట్లాడిన మీకు ఎంతో వందనాలు తండ్రి ముఖ్యంగా ప్రవ్వ మీ శరక్తంలో పాల్పొందే యోగ్యతను మీరు మాకు ఇచ్చినారు దాన్ని బట్టి మీకు వందనాలు మా జీవిత కాలం మిమ్మల్ని స్థుతిస్తూ స్మరిస్తూ జీవించేయండి ఈ యొక్క సాయంత్రం సమయం ప్రవ్వ ఈ బ్రదర్ సిస్టర్స్ మీరు ఆశ్రయించండి ముట్టండి స్వస్థపరచండి ప్రతి కష్టం నష్టం వీరికి ఇబ్బందుల నుంచి సంపూర్ణమైన విడుదల ప్రకటిస్తున్న వీరికి యేసు పరిశుద్ధ నామం ప్రవ్వ వీరే వీళ్ళని స్వస్థపరిచి మీరు మహిం పొందని నేను మీరందరినీ గొప్ప సేవకులను తయారు చేయండి ప్రవ్వా ఓ మతపరమైన క్రైస్తవ జీవితం నుంచి బయట తీసుకురండి తండ్రి ఏసుక్రీస్తున్న బాప్సం పొందాలా ప్రవ ఏసు ప్రభావ మీ యొక్క నామం కొరకు ఈ లోకంలో జీవించాలా ప్రవా ప్రతి చోట మీ కొరకు సాక్షిగా జీవించాలా మీ నీతి సత్యాన్ని అనేకలకు ప్రకటించాలా ప్రవా అనేకలను రక్షణలోకి నడిపించుకోవాలా ప్రవ అటువంటి శిష్యులుగా తయారు చేయండి అటువంటి శివకులుగా తయారు చేయండి ప్రవ్వా మీరు రాక వరకు మీరే మహిం పొందామని ఏసుక్రీస్తు పరిశుద్ధ నామన ప్రార్థించినాం తండ్రి ఆమెన్